ముప్పై ఎనిమిది దోవల తెరవు మరేటికి తడబాటులు మరియేటికి ఎవ్వరు దలచిన నిధియే ఇహపరములు నొసగున్ దొవల తెరవు మరేటికీ తడబాటులు మరియేటికి ఎవ్వరు దలచిన నిధియే ఇహపరములన సగున్ మనసని ఎడుపెను వెంటను మాయా లక్ష్యముపైని పనివడి జ్ఞానంబు పనియడి బాణం వేసినను వెనకటి దుష్కర్మంబులు వేళ్ల తోడపె కలిన తన ఎంత నీసకలంబును తప్పక కాననగు మలయచు మంత్రార్ధంబును మందరగిరి చేతను చలమున సంసారంబను జలనిధి దచ్చినను అలవడ హరిభక్తి ఎనడి అమృతము ఒడమినను పులసిటి చావును పుట్టును పొడమక బతక నగున్ జీవుడనీడి పాదున చిరకాలం బునములచిన శ్రీవెంకటనాథుండును సిద్ధ తరువు దావింపగ తన కృపయును పండు వండినను కావలసిన అర్ధము తనకై పనియగుగానా